మస్త జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణూటి సాగరం శ్రీమహానాధిపతాశివసమారంభా శంకరాచార్యుద్యమాం వందే గురుపరంపరా భత్రం కన్యో విష్ణును రామదేవాద్రం పశ్యేమక్షజత్రైరంగైస్తుమదేవీతాయుస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విష్ణువేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టమేమి స్తి నో బృహస్పతర్దా ఓ శాంతి శాంతి స్వప్నమాయగరం యథా దృష్టం వేదాంత స్వప్న మాయా చ స్వప్నమాయస్వాత్కే అసత్య సద్వస్వాత్మక ఇవ లక్ష్యే అవివేకి సో దృష్టాంతం ప్రస్తుతం దృష్టాంతం చూస్తున్నాం ఇంకా దార్ష్ట్రాంతకానికి తర్వాత వస్తాను సో స్వప్నము తర్వాత మ్యాజిక్ ఉంటుంది మ్యాజిక్ షో చిన్న పిల్లలు లేకపోతే వివేకం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే అదంతా సత్యం అనుకుంటారు స్వప్నం సత్యం అనుకుంటారు మ్యాజిక్ షో సత్యం అనుకునే వాళ్ళు ఎలాగో ఉండనే ఉంటారు అబ్బా ఎంత గొప్ప మెజీషియన్ అని అనుకుంటారు నిజంగా చాలా గొప్ప మహిమలు ఏవో ఉన్నాయి అని అనుకుని బ్రహ్మపడుతూ ఉంటారు అవి పిల్లలు అవివేకులు అలాగే ఉంటారు అలాగే అలాగే కాబట్టి అదేవిధంగా ఈ జగత్తు విషయంలో కూడా ఏది నిత్యము ఏది అనిత్యము అనే వివేకం లేని సందర్భంలో నిన్న నిత్యానిత్య వస్తువు వివేకము ఉంటారు ఆ వివేకం లేని సందర్భంలో వీడి జగత్తు సత్యం అని భ్రమపడుతూ ఉంటాయి సో ఇప్పుడు చూడండి మీరు సినిమా చూస్తున్నారనుకోండి ఈ రోజుల్లో సినిమా అప్పట్లో నాటకం థియేటర్ థియేటర్లో మీరు ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ చూస్తున్నారనుకోండి చూస్తుంటే మనం దాంట్లో బాగా అబ్జార్బ్ అయిపోతాం సార్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఆ స్టోరీ చెప్పేవాడి యొక్క ప్రతిభ అక్కడ ఉంటుంది ఏమిటంటే ఆ ప్రతిభ ఈ సాధ ఈ ఈ చూసేవాడిని వాడున్న గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంటుంది వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు ఆ కూర్చుని కూర్చున్నాడు యాభై రూపాయలంతా టిక్కెట్టుకున్నాడు ఒక రియాలిటీలో ఉంటాడు వాడు ఆ రియాలిటీ నుంచి ఇంకొక రియాలిటీలోకి లిఫ్ట్ చేసేయాల్సి ఉంటుంది భావనాత్మకంగా మరో ప్రపంచంలోకి తీసుకుపోవాలి అలాగ దాన్నే స్టోరీ టెల్లింగ్లో ఉండే మహిమ అదే ఆ విధంగా వాళ్ళు బాగా యాక్ట్ చేస్తారు యాక్ట్ చేసినప్పుడు ఆ యాక్టర్స్ వాళ్ళు నవ్వినప్పుడు మనం నవ్వుతాము వాళ్ళతో పాటు నవ్వుతాం మనం కూడాను వాళ్ళు దుఃఖించినప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖిస్తాము సో ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే చిత్రాలు ఏంటంటే అక్కడ హాస్యరసాన్ని మనం ఎంజాయ్ చేస్తాము అక్కడ కరుణరసాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాము ఇందువల్ల అంటే అది దాన్ని సాక్షిగా దర్శించటం అనేది అక్కడ సంభవం అవుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒకప్పుడు అక్కడ ఉండే కరుణరసం చేత మనం కూడా కరుణరస ప్రభావం మన మీద పడి కళ్ళమని నీళ్ళు వస్తాయి ఏడుస్తారు కూడా భక్తిభావంతో ఉంటారు కరుణరసంతో కళ్ళమని నీళ్ళు వస్తాయి అలాగా చాలా ప్రొఫాండ్గా చిత్రీకరించిన సందర్భంలో అన్నీ అవుతాయి కానీ అక్కడ ఉండే గొప్పతనం ఏంటంటే మన కాళ్ళ కింద భూమి మన కుర్చీ సీటు మన ఓన్ రియాలిటీతో కనెక్షన్ మనకి ఎప్పుడు బ్రేక్ అవదు అది ఎప్పుడు ఫామ్ గ్రౌండ్ ఆఫ్ రియాలిటీకి మనం కనెక్ట్ అయి ఉంటాం దాంతో అక్కడ వచ్చిన దుఃఖము మనకు కూడా దుఃఖం అనిపించినా ఈ రియాలిటీ మనకి తెలుస్తుంది సీట్లో కూర్చొని ఈ సినిమా హాల్లో కూర్చుని ఉన్నాము ఇదంతా అసత్యము అక్కడ ఉరికే కనపడే దిఖావత్ తప్ప కనపడేది తప్ప అది యథార్థం కాదు ఇది యథార్థం ఈ సీటు ఈ మనిషిని నేను మళ్ళీ నాకు అక్కడ ఇల్లు వాకిలు ఉన్నాయి నా జేబులో పరుస్ ఉంది కడుపులో భోజనం ఉంది చేతిలో పోక్ ఈ రియాలిటీ అనేది ఒకటి దృఢంగా తెలుస్తోంది కాబట్టి ఆ పెర మీద కనపడేటువంటి దృశ్యములు ఎంత ప్రొఫౌండ్గా ఉన్నా కూడా మనకి ఉల్లాసాన్నే కలిగిస్తాయి తప్ప మనకి నిజమైనటువంటి బెండని దుఃఖాన్ని భయాన్ని కలిగించవు సరిగ్గా అదేవిధంగా మన ముందు ఈ జగత్తు ఒక ట్రాజెడీ ఒకటి నడిచిపోతుంది మానవ జీవితాల్లో ట్రాజిడీ తప్పింకే ఉంది అందుకే అస్తమానం ట్రాజిడీ అంటే బాగుండదని అప్పుడప్పుడు ముఖానికి నవ్వు కులుముకుని మనిషి ఏదో హడా చేసుకుంటాడు తప్ప వాస్తవంలో మనిషి ఈ భోగాల వెంట తీసే పరుగులన్నీ కూడా ఈ జగత్తు అనబడేటువంటి ఒక దుఃఖమయమైన జీవితం నుంచి వాడు పలాయనం తప్ప మరేం కాదు ఇట్స్ ఎ పలాయనం వాళ్ళు దానికి హ్యాపీ అవర్ పేరు పెడతారు అంటే ఇరవై ఆరు ఇరవై నాలుగు గంటల్లో వీడు ఇరవై మూడు గంటలు దుఃఖంతో ఉంటాడు వీడికి సుఖం లభించాలంటే ఈ జగత్తు నుంచి పారిపోయి అక్కడెక్కడో కూర్చుని ఆ మాదక ద్రవ్యంలో మునిగిపోతే కానీ వారికి హ్యాపీనెస్ దొరకదు ఇది జీవితం మానవ జీవితం అంటే ఎలా ఉంటుంది సో నిజానికి మీకు ప్రపంచ జీవితంలోనే అంటే ఈ భౌతిక జీవితం ఏదైతే దాంట్లోనే మీకు పరిపూర్తి సంపూర్ణత పూర్ణత్వము భద్రత అన్నీ అక్కడే లభించేసే పక్షంలో మీకు సైకాలజిస్టులు ఉండరు తర్వాత యాస్ట్రాలజర్స్ ఉండరు న్యూమరాలజిస్టులు ఉండరు టెంపుల్స్ ఉండవు ఇంకే మతాలు కూడా ఉండవు ఏమీ ఉండవు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఎందుకు ఉండడమే కాదు ఫ్లరిష్ కూడా అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయంటే ప్రపంచము డొల్ల అవడం చేత ఇవన్నీ ఫ్లరిష్ అవుతున్నాయి ప్రపంచంలో సత్యం లేదు కనుక ఇవన్నీ ఫ్లష్ అవుతాయి కాబట్టి ప్రపంచము అనేటువంటి ట్రాజెడీ ఇదిలాగా సాగిపోతూ ఉంటుంది అది మనల్ని బంధించిన కారణం ఏమిటంటే మన యొక్క ఆత్మస్వరూపము అనే గ్రౌండ్ రియాలిటీ మనకి తెలియకపోవడం చేతనే మనం బంధిస్తాం మీరు కనుక చక్కగా శ్రవణ మరణాలు నిర్ధ్యాసనాలు చేసి ఆత్మస్వరూపం యొక్క ఆ కనెక్షన్ ఆ సెంటర్డ్నెస్ అంటే తన యొక్క స్థితి ఎందు సచ్చిదాత్మయందు వీడు కేంద్రితమై ఉంటాడు ఆ సచ్య రూపంగా ఉంటాడు ఆ పర్సనాలిటీ ఆ పెర్సనేజ్ అనేది ఏదైతే ఉందో అది వచ్చిపోయి తప్పిస్తే అది యథార్థం కాదు దాని చుట్టూ ఒక నాటకం ఒకటి జగన్నాటకము జీవిత నాటకం ఒకటి ఆ పెర్సనేజ్ చుట్టూ జరిగిపోతూ ఉంటుంది అదంతా కూడా కళ్ళ కళ కళ్ళ సత్యం ఏమిటంటే ఆ సత్యదాత్మయే సత్యము ఆ సెంటర్డ్ అయ్యి ఆ సత్య ఆత్మ ఎందు సెంటర్డ్ అయి ఉన్నవాడికి ఈ జగన్నాటకము ఈ జీవిత నాటకము అది ఎలా ఉన్నా కూడా హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది ఎందుకంటే అది మిథ్యా అది కల్లా అని వాడికి తెలుస్తూ తెలియకనే తెలుస్తూ ఉంటుంది కాబట్టి సినిమాని ఎంజాయ్ చేసినట్టుగా జీవితాన్ని కూడా ఎంజాయ్ చేసేయాలి అంటే ఆ ఆత్మ ఎందు కేంద్రితుడై ఆత్మనిష్టను పొంది అది సత్యము అని రియాలిటీని ఆవిష్కరించుకున్నప్పుడు మాత్రమే ఈ జగత్తుని ఈ జీవిత నాటకాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అలా కాకుండా ఆ జీవిత నాటకం అదో సత్యం అనుకునే ఆ సత్యంలో అనుభవానికి వచ్చే సుఖ దుఃఖాలు సత్యం ఆ సుఖం మరింత కోసం ఈ దుఃఖం తగ్గడం కోసం ఆ దాంట్లో మార్పులు జర్పులు చేస్తూ దాన్ని మ్యానుకులేట్ చేస్తూ తద్వారా ఏదో వీడు భోగాల్ని సుఖాలను అనుభవించడానికి ప్రయత్నం చేశాడా వాడు పరాభూతుడు కాక తప్పదు ఇది ఒక కఠోరమైన సత్యం కాబట్టి ఈ జగత్తు ఇది మిథ్యా ఇది అక్కడ సినిమాలో అది సుఖాంతమైన కల్లా దుఃఖాంతమైన కల్లా ఇట్ డజంట్ మ్యాటర్ వాడు దాన్ని సుఖాంతం చేసాడా దుఃఖాంతం చేసాడా అని హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇట్ జస్ట్ డెంట్ మ్యాటర్ అదేవిధంగా ఈ జీవితంలో వెదర్ యూ సక్సీడ్ ఆఫ్ నాట్ ది సో కాల్డ్ అకాంప్లిష్మెంట్ ఇప్పుడు మనం అలా పెద్ద వయసు వచ్చే ఒక సమస్య వస్తుంది ఏమిటంటే ప్రతివాడు కూడా నేను జీవితంలో పైకి రాలేకపోయాను అనుకుంటాడు రిటైర్ అయిపోతాడు పైకి రాలేకపోయాను ఎందుకంటే వీడు ఏం చేస్తున్నాడంటే ఇంకొకటితో పోల్చుకుంటాడు తన తక్కువ వాళ్ళతో పోల్చుకోడు పై వాళ్ళతో పోల్చుకుంటాడు తన కొలీగ్స్తో పోల్చుకుంటాడు వాళ్ళందరూ ఏదో ఉద్ధరించేస్తున్నారని వీడు అనుకుంటాడు వాళ్ళేమి వాళ్ళు వాళ్ళు ఆ జీవిత నాటకం దుఃఖంలో పడి కొట్టుకుంటూ ఉంటారు దీంట్లో ఎవడూ ఉద్ధరించేదేమీ లేదు ఎవడూ సుఖపడేదేమీ లేదు సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళారనుకోండి కోర్టులో నెగ్గినవాడు సుఖపడతాడా ఓడినవాడు సుఖపడతాడా ఇద్దరూ సుఖపడరు ఇద్దరికీ దుఃఖమే నెగ్గినవాడు ఇంట్లో ఏడుస్తాడు ఓడినవాడు ఓపెన్గా పదిముందు ఏడుస్తాడు ఏడవడం ఇద్దరికీ సమానం ఎందుకంటే వి వివాదంలో సుఖం అనేది ఈ సంసారంలో సుఖం లేదు అసలు దాని సుఖం ఆత్మరూపంగా ఉంది దాన్ని తీసుకోగలిగితే ఉందంతే లేకపోతే లేదంతే కాబట్టి ఈ జగత్తును ఏదో నేను మ్యానిపులేట్ చేస్తాను దాన్ని ఏదో పద్ధతిలో నేను మ్యానిపులేట్ చేస్తాను అని సెక్యులర్ మెథడ్స్లో మ్యానుపులేట్ చేస్తానో లేకపోతే రెలిజియస్ మెథడ్స్లో ఏదో కర్మ ద్వారా దీన్ని నేను మార్పు చేస్తాను కేపార్థ అదంతా కూడా అవివేకులు చేయాల్సిన పనులు మాట్లాడాల్సిన మాటలు తప్పిస్తే వివేకులు మాట్లాడే మాటలు కాబట్టి పెద్ద వయసు వచ్చేప్పటికి నేను ఫెయిల్ అయిపోయాను నేను ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను అని మనుషులు దుఃఖిస్తూ ఉంటారు దానివల్ల ఆ రకమైన దుఃఖము వ్యర్థం అది ఎందుకంటే ఇడ్ జస్ట్ దజన్ మ్యాటర్ ఇడ్జస్ట్ దజన్ మ్యాటర్ అది ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకసారి ఒక గ్రేవ్ యార్థికి వెళ్ళారు గ్రేవ్ యార్థికి ఓ గ్రేవ్ మీద మిస్టర్ సో సోన్ రాసింది ఇద్దరు నడుస్తున్నారు యూనో ద యునో హెం he left 1 million behind anni cheppadu 1 million behind a grave lo unna yana inko konja mundu nadusthe maro grave vachindi ah so um, he left 2 million behind anni malli inna ani cheppadu ee roopamlo next grave vachindi appudu avaru adi cheppadu he left all behind anni cheppadu what does it matter వన్ మిలియన్ బిహైండ్ ద టూ మిలియన్ బిహైండ్ దిహైండ్ సో అలా ఉంటుంది కాబట్టి ఈ కళ్ళ కళ కళ వచ్చింది కళ్ళ లాటరీ తగిలింది లక్ష రూపాయలు లాటరీ తగిలితే ఆ కళ విలువెంత పది లక్షల లాటరీ తగిలితే ఆ కళ విలువెంత అలాగే ఈ జీవితం కూడా ఒక దీర్ఘ స్వప్నం దీంట్లో మనం ఇది ఫెయిల్ అయ్యాము అది సక్సెస్ అయ్యాము ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారా సక్సెస్ అయ్యారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయారా ఫెయిల్ అయిపోయారు అంటే బస్ దట్ ఈస్ ది ట్రూత్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కావాలి కానీ లౌకికమైన సక్సెస్ కళే లౌకికమైన ఫెయిల్యూరు కళ సినిమా పూర్తయ్యేపప్పటికీ హీరో గొప్ప విలన్ గొప్ప అంటే ఎవడో గొప్ప కాదు అసలు హీరో లేడు విలం లేదు లైఫ్ ఈజ్ లైక్ దాట్ ఇట్స్ అ లాంగ్ డ్రీమ్ యథాచారం जनपद्यवहाराकर्ण गंधर्वनगर दृश्यमनमें अकस्मा चूँ आलोचे ప్రసారిత అంటే అలా విస్తరించి ఉండే గంధర్వ నగరం ఇట్ ఈజ్ ఎ స్ప్రెడ్ అక్రాస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ స్పేస్ అలా స్ప్రెడ్ అయిపోయి ఉంది గంధర్వ నగరం దాంట్లో పణ్య పణ్య అంటే క్రయ విక్రయములు చేసే ద్రవ్యాలకి పణ్యములు మీరు కొంటే అది పణ్యం ఉంటుంది వాడు అమ్మితే మర్చెండైజ్ పణ్య అంటే మర్చండైజ్ మర్చెండైజ్ అంటే ఏమిటండి కొనేది అమ్మేది దాన్ని పణ్యము అంటారు ఈ పణ్యములు ఉంటాయి ఎవరో కొనే వాళ్ళు కొంటూ ఉంటారు అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉంటారు మార్కెట్ ప్లేస్ ఈ పణ్యములు ఎక్కడ ఉంటాయి ఆపణంలో ఉంటాయి పణ్యములు ఆపణము ఆపణము అంటే మార్కెట్ ప్లేస్ తర్వాత ఈ లోపల వీడి స్వగృహము గృహము గృహము ఇల్లు ప్రాసాదం ఒక ఇల్లు కాదు గృహములు ప్రాసాదములు పెద్ద పెద్ద స్త్రీలు పురుషులు తర్వాత జనపదములు అంటే కమ్యూనిటీస్ కాలనీస్ తర్వాత వీటి మధ్యన వ్యవహారం ఇచ్చిపుచ్చుకోవడాలు లావాదేవీలు తర్వాత కోపతాపాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ చూపించుకోవడం ఇంకో సందర్భంలో తిట్టుకోవడం ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు కలుసుకుంటారు ఇవాళ కలుసుకున్న వాళ్ళు రేపు విడిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఏది స్థిరం కాదు అన్నదానికి టీఆర్ఎస్ టీడీపీ పొత్తే లా మీకు దృష్టాంతం టీఆర్ఎస్కి టీడీపీకి పొత్తు ఏంటంటే ఎలా అవసరం ఊహ చేయగలరా కానీ ఇవాళ సిక్స్ వన్స్ బ్యాక్ ఒకళ్ళని ఒకళ్ళు ఎంత కావేశంతో తిట్టుకున్నారంటే ఊహ కూడా చేయలేదు వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆ సృష్టికర్త కూడా ఊహించ నాకు అర్థమైన పాలిటిక్స్లో నాకు తెలిసిన పెద్ద పాలిటిక్స్ తెలీదు కొంచెం తెలిసినా వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు కానీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఇది ఎంత విదూరం ఈ సృష్టి ఎలాంటి సృష్టి అంటే ఇది కాబట్టి ఇటువంటి వ్యవహారాలు వీటితో ఆకీర్ణం అంటే కల్లోల కల్లోల అల్ల కల్లోలంగా ఉంటుంది ఆ గంధర్వ మన మార్కెట్ ప్లేస్ ఎలా ఉంటుంది ఎంత అల్లకల్లోలంగా ఉంటుంది పొద్దున్నే మీరు సిక్స్ థర్టీకి అయ్యేటికి అక్కడికి మోడ మార్కెట్కి వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ ఎలా ఉంటుంది అక్కడ పని చేసే సామాన్లు అమ్మివాడు అమ్మేస్తూ ఉంటాడు కొనివాడు కొనేస్తూ ఉంటాడు ఏదేదో అయిపోతూ ఉంటుంది సో అలా ఉంటుంది గంధర్వ ఇంత అల్లకల్లోలంగా ఉండే గంధర్వ నగరము దృశ్యమానమేవా చూస్తూనే ఉంటాం అలా చూస్తుండగానే మన కళ్ళ ముందే దృశ్యమానమే మనం అలా చూస్తుండగానే మన కళ్ళ ముందే అభావతాం గతం దృష్టం హఠాత్తుగా ఫర్ నో రీజన్ అకస్మాత్ ఎందువలన అంటే రీజన్ ఉంటుంది అకస్మాత్ నా అస్మాత్ ఎస్మిన్ కర్మని విద్యతే తప్ప ఏ దేనియతే ఎందువలన అనే ప్రశ్న కూడా లేదో దాన్ని అకస్మాత్ అంట అకస్మాత్తుగా హఠాత్తుగా ఫర్ నో రీజన్ ఈ గంధర్వ నగరం పోతుందంటే కనపడ్డం మానేస్తుంది అభావతాంగతం దృష్టం Now the point is, human life, is it any different? No, so, it is any different. Why? Because it is like Vivekan. In Yandharvanagar, what is it? What is it? What is it? What is it? What is it? Two and a half hours. What is it? What is it? What is it? What is it? What is it? సో మనీ సీఐఏ కేజీబీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రలు వేసేసుకుని ఇది చేసేసుకుని అది చేసేసుకుని హాలీవుడ్లో హాలీవుడ్ పిక్చర్లో ఎన్ని హడావిల్లో అయిపోతాయి సెకండ్ వరల్డ్ వార్ అంతా రీ అనాక్ట్ చేసి పారేస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ అయిన వెంటనే మనల్ని ఫుల్గా అబ్జర్వ్ అవుతాం టూ అండ్ హాఫ్ అవర్స్ అయిన తర్వాత సడన్లీ ఎవ్రీథింగ్ జస్ట్ డిసపియర్స్ ఇంటూ థిన్ ఎయిర్ ఏమీ లేదు అక్కడ ఇప్పుడు చెప్పండి అసలు ఏమైనా ఎనీ ఎనీ ఈవెంట్ అసలు జరిగిందా అక్కడ ఏ ఘటనైనా ఘటిల్లిందా ఏమీ లేదు నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అన్నట్టుగా అయిపోతుంది మానవ జీవితము ఈజ్ ఇట్ ఎనీ డిఫరెంట్ డిఫరెంట్ అని అనిపిస్తుంది వీడికి లోతుగా ఆలోచించడం చేతగాక అనిపిస్తుంది అలాగే ఎందుకంటే వీడు అనుకుంటాడు ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ కాబట్టి చిన్నదని మన జీవితం లెంగిగా ఉంది కాబట్టి ఇది సత్యమని వీడు భ్రమపడతాడు సత్యం ఏమిటంటే నేను ఇది చాలా విస్తారంగా చెప్పాను మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకున్నప్పుడు కూడా అది మొమెంటరీ మీరు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అనుకున్నప్పుడు కూడా అది మొమెంటరీ ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో మీరు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే ఆ కనెక్షన్ ఉండబట్టే కదా ఎంజాయ్ చేయగలుగుతున్నారు సపోజ్ మొదటి ఫైవ్ మినిట్స్లో ఇంట్రడ్యూస్ విలన్ ఇంట్రడ్యూస్ అవుతాడు మీరు మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో ఆ విలన్ మర్చిపోయారు అనుకోండి మళ్ళీ వాడు తెర మీదకి రాగానే ఎవడ్రా వీడు అని మీకు మెమొరీ లేదనుకోండి కెన్ యూ కనెక్ట్ యూ కెనాట్ కనెక్ట్ కెన్ యూ ఎంజాయ్ దట్ మూవీ కెన్ యూ అండర్స్టాండ్ దట్ మూవీ సో మీరు మళ్ళీ వాడు కనెక్ట్ చేసేసి వాడేదో కొత్తగా హఠాత్తుగా అక్కడికి వచ్చేదన్నట్టుగా కాకుండా వాడేదో ఆ స్టోరీ లైన్లో ఎప్పటి నుంచో అలా కంటిన్యూస్గా వస్తున్నాడా అన్నట్టుగా మీరు మెమరీలో భ్రమపడి ఆ భ్రమని అలాగే కల్పించుకోబట్టి సినిమాని చూడగలుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు లేచినప్పుడు పొద్దున్న ఆరు గంటలకు ఒకసారి ఏడు గంటలకు ఒకసారి ఎనిమిది గంటలకు ఒకసారి మళ్ళీ గంటలో ప్రతి అరగంటకోసారి మళ్ళీ అరగంటలో ప్రతి పావు గంటోసారి మళ్ళీ పావు గంటలో ప్రతి నిమిషానికోసారి అవసరమైనప్పుడల్లా ఈ కళని రెన్యూ చేసుకుంటూ దీనికి జీవితం అని పేరు పెట్టి మనిషి బతుకుతూ ఉంటుంది ఈ కాబట్టి ఇది లెంగ్ ఏమీ లేదు దీనికి లెంగ్త్ ఏమీ లేదు లెంగ్త్ ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది అంతే ఆ మెమరీ కారణంగా ఈ ఎంటైర్ లైఫ్ అని వీడు ఏదైతే అంటాడో లైఫ్ అంటాడు వీడు ఆ లైఫ్లో అరవై ఏళ్ళ చరిత్ర రాసి ఉంటుంది ఆ లైఫ్లో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంటుంది వాడు ఆటోబయోగ్రఫీ రాసి అలవాటు ఉన్నట్లయితే ఆల్రెడీ పుస్తకం రాసి ప్రచురించేస్తాడు కూడా అంత అలావు పుస్తకం ఆల్ ఆఫ్ దాట్ ఆల్ ఆఫ్ దట్ లైఫ్ ఈజ్ జస్ట్ హ్యాంగింగ్ బై ది థ్రెడ్ ఆఫ్ మెమరీ Thread of memory. Now, if you look at the world of Ronald Reagan, you uh, are in Belayere, in Los Angeles. If you look at that point, you are in a cold war during the day of Russia, and you are in a cold war during the day of Russia, and you are in a cold war during the day of Russia. Now, if you look at that point, you are not going to have coffee. The country knows better than him. He is a vegetable. Nothing more than that. ఎందుకు అలా అయిపోయాడు అంటే మెమరీ పోయిందంత మెమరీ ఈజ్ గా ఆయన్ని కనుక మీరు ఎవరన్నా అడిగితే ఈడదన్నాం అది యూ నాట్ రొనాల్డ్ రీగన్ అంటే హీ స్టేట్స్ బ్లాంక్లెట్ యువర్ ఫేస్ ఒకప్పుడు మీరు ప్రెసిడెంట్ అంటే ఈడదన్నాం మెమరీ ఆ మెమరీ మిమ్మల్ని రిన్యూ చేస్తుందంతే సో హ్యూమన్ లైఫ్ ఇంత ఉంది అంత ఉందని మనం అనుకోవడమే కానీ ఇట్ ఈస్ హ్యాంగింగ్ బై ద్రెడ్ ఆఫ్ మెమరీ Number one. Number two. It is renewed every moment. Number three. It is altogether unreal. Allah tustu naga ne karib o tundi. Abhavatam datam drushtam. I say, ikkade astikata ba astikata ne amsha ushniya. అయితే ఈ మిథ్య ఏదైతే కలదో ఈ మిథ్యకి మూలంలో సచ్చిదానంద ఆత్మ సచ్చిదాత్మ ఉంది అంటే ఆస్తికత అవుతుంది సచ్చిదాత్మ లేదు అంటే నాస్తికత ఈ కనపడే జగత్తు మిథ్య అన్న దాంట్లో ఏమీ సందేహంగా కాబట్టి ఆ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఎందుకు ఇల్ల జగత్తుని మిథ్య మిథ్యని ఎందుకు ఇలా పదిసార్లు మీరు ఎందుకు చెప్పడం నేను చెప్తున్నానంటే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నానని కానే కాదు అదంతా కూడా ఒక శాస్త్రం యొక్క ప్రతిపాదనము వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎయిట్ ఎందుకంటే చూడండి ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా మిథ్యని మీకు ఎలా తెలుస్తుంది మీకు సత్యవస్తువుతో కనెక్షన్ ఉంది కాబట్టి తెలుస్తుంది ఇదిగో నేను ఇక్కడ ఉన్నా నేను ఫలానా ఈ సీట్లో కూర్చున్నాను చూస్తున్నాను సినిమా చూస్తున్నాను అది ఏమీ జీవితం కాదు అది నేను చూసి సినిమా జీవితం ఇది అని ఒక సత్య సోకాల్డ్ సత్ రిలేటివ్ ట్రూత్తో మీకు కనెక్షన్ ఉంది కాబట్టి అది మిథ్యని అది బంధించట్లేదు అలాగే ఈ ఈ జగత్ ఏదైతే కలదో ఈ జగత్ అనేది మానవుని యొక్క అనుభవానికే జగత్ అని పేరు ఈ అనుభవాలన్నీ కలిగి ఆ అనుభవాలన్నిటికీ కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఒక అహంకారము ఒక ఈగో ఒక వ్యక్తిత్వము సో ఈగో ఈగో చుట్టూ అల్లుకున్నటువంటి ఈ జీవితం ఒక నాటకము ఈ జీవిత నాటకము ఇదంతా కూడా కల్లా అని చెప్తే అది కన్విన్సింగ్గా ఎందుకు ఉండట్లేదంటే ఆ మూలంలో ఉండేటువంటి ఆత్మతత్వం వీటికి తెలియకపోవడం లేదు అయితే ఏం చేయాలి ఇదంతా కల్లా అని తెలుసుకుని దాన్ని ప్రశ్నకి దాన్ని క్వశ్చన్ చేసి యూ హ్యావ్ టు క్వశ్చన్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ దాన్ని త్వరగా క్వశ్చన్ చేసి మీ స్వరూపం అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీరు దాన్ని అపవాదం చేస్తారు దాన్ని తిరస్కరిస్తారు తిరస్ దానికే వైరాగ్యము అని పేరు ఏదైతే మిథ్యయో దాన్నే తిరస్కరించాలి వైరాగ్యం పేరుతో మీరు సత్య వస్తువుని ఏనాడు తిరక్కు తిరస్కరించనక్కర్లేదు ఏదైతే మిత్ ఇప్పుడు ఇది కొడుకు కొడుకుని వెంట ఉంటాడు కొడుకేవిటి కొడుకు కూతురేవి కూడా ఇలాగా ప్రపాయామివ సంగమ చలివేంద్ర దగ్గర నలుగురు కలుసుకుంటారు ఆ నాలుగు మంచి మాటలు మాట్లాడుకుని ఆ చలివేంద్రం తాగేసి ఎవడదాన్ని వాళ్ళు చక్కకపోతారు ఈ మానవ జీవితం అంటే అలాగంటుంది ఇంట్లో కొడుకు ఏమిటి కూతురేవి తండ్రి ఏమిటి తల్లివిటి ఇవన్నీ కూడా అలా కలుసుకోవడం విడిపోవడం తప్ప ఇంకేమీ లేదు రైల్వే ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నట్టు లేకపోతే భోగిలో కలుసుకున్నట్టు నథింగ్ మోర్ దెన్ దాట్ కానీ వీడు అదే సత్యమని భ్రమపడుతూ ఉంటాడు దా వీడు వైరాగ్యంలో ఏమిటి వైరాగ్యం అంటే దేన్ని తిరస్కరించిది అంటే ఫిజికల్గా తిరస్కారం దేనికే ఉండదు ఏది ఉండాల్సిన చోట అది ఉంటుంది దేన్ని మనం డిస్టర్బ్ చేసి ఇది లేదు ఆసక్తిని తిరస్కరిస్తాం అదేదో నిజంగా కనెక్షన్ ఉందనేటువంటి భ్రమని పక్కన పెడతాం ఎప్పుడైతే దాన్ని అపవాదం చేస్తారో వైరాగ్యం ద్వారా అప్పుడు మీరు ఆ సత్య వస్తువుతోటి కనెక్షన్ ఏర్పరచుకుంటారు ఆ సత్య వస్తువు ఏమిటంటే పూర్ణ ఆత్మ ఎప్పుడైతే దాంతో కనెక్షన్ ఏర్పరచుకుంటారో దానివల్ల ఏమవుతుందంటే ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము మిథ్యా వ్యక్తిత్వము నెగేట్ అయిపోతుంది దాని చుట్టూ అల్లుకున్న సంసారము మిథ్యా స్పష్టంగా అవగాహనకు వచ్చేస్తుంది వీడు సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు జీవన్ముక్తుడిగా మిగులు ఉంటాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు ఆ సినిమా అంటే దాంట్లో ఏమీ సత్యమేం లేదని వీడు కూర్చుని వీడు ఉన్నట్టుగా తన ఆత్మస్వరూపమునందు తాను నిలిచి చుట్టూ జరుగుతున్నటువంటి జీవిత నాటకము మిథ్యా ఇది ఒక అపియరెన్స్ తప్ప సత్యం కాదు తెలుసుకుని విశ్రాంతిగా ఉంటాడు అంతే దట్ ఈస్ ది జాబ్ అంతకంటే మీరు చేయాల్సిందేం లేదు యథాచిస్వప్నమాయే దృష్టే అసద్రూపే తిశ్వదం ద్వైతం సమస్తం అసదృష్టం అది కాబట్టి దృష్టాంతంలో స్వప్నము మ్యాజిక్ మాయా ఈ రెండూ కూడా అసద్రూపములు కనబడుతున్నాయి తప్పిస్తే వాస్తవంగా ఉన్నవి కావు అనేది మనకు అనుభవంలో ఉంది తథా అదేవిధంగా ఇదం విశ్వం ఈ జగత్తు సో ఇది అని వాక్యం దాంట్లో ఉంది తథా విశ్వమిదం దృష్టం ఈ విశ్వము ఈ విశ్వము అంటే సమస్తం ద్వైతం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషన్ రూపంగా అనుభవానికి వచ్చేటువంటి సకల ద్వైతము కూడా అసత్ దృష్టం వాస్తవంగా లేనిది సత అంటే ఉన్నది అసత్ అంటే లేనిది కనబడుతోంది కదా కనబడుతోంది కాబట్టి లేనిది అని చెప్పాల్సి వచ్చింది అది కనపడకపోతే ఇంకా లేనిది ఎందుకు చెప్పడం కనబడుతోంది కనుకనే లేనిది అని హెచ్చరిక చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ జగత్తు అసత్ ఇప్పుడు మీరు ఆలోచించండి జగత్తు అనేది మనస్సు చంచలంగా ఉన్నప్పుడు జగత్తు అనుభవానికి వస్తుందా మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు అనుభవానికి వస్తుంది జగత్ చంచలంగా ఉన్నప్పుడే జగత్తు అనుభవానికి వస్తుంది మనస్సు ఏకాగ్రం ఎప్పుడైతే అయిందో అప్పుడు జగత్ ఏకాగ్రం అవ్వడం విలీనమైంది అని అర్థం ఇట్ యాజ్ రిజాల్వ్డ్ ఏకాగ్రమైంది అంటే మనస్సు జగత్ అనేది అనుభవానికే రాదు ఈ అన్వయం వ్యతిరేకాలంటాడు ఎప్పుడు మనస్సు చంచలమో అప్పుడు జగత్తు అనుభవము ఎప్పుడు మనస్సు ఏకాగ్రమో అప్పుడు జగత్తు యొక్క అనుభవము లేదు అంటే మనస్సు యొక్క చలనం ఉంటే జగత్తుంది మనస్సు యొక్క చలనం లేకపోతే జగత్తు లేదు దీన్ని బట్టి మీకేం తెలిసిందండి జగత్తు అనేది మనస్సు యొక్క చలనము తప్ప మరేమీ కాదు అని తెలిసిందే అంతే ఓవర్ అట్ ఇస్ ది స్టోరీ ఆఫ్ ఇట్ మీరు ఆ మనస్సు యొక్క చలనాన్ని దాంతో తాతాత్మ్యాన్ని చెందితే ఆ చలనం ద్వారా దర్శనమిచ్చే జగత్తు మనల్ని బంధిస్తుంది దానికి లేని సత్యత్వం దానికి అంటగట్టినట్టు అవుతుంది ఆపాదించినట్టు అవుతుంది దానికి లేని సత్యత్వాన్ని దానికి ఆపాదించినట్టు ఇది ఎలాగంటే మనస్సు ఎలా పనిచేస్తుంది పిల్లవాడు పడిపోయాడు అనుకోండి మీరు చూశారనుకోండి వాడు ఏడవని ప్రారంభిస్తారు మీరు చూడలేదు అనుకోండి వాడు ఏదో దుర్పేసుకుని తెచ్చకుంట అంటే ఏమిటి వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంతా మనస్సులో ఉంటుంది క్యాచ్ మీరు చూసినప్పుడు వాడు ఐడెంటిఫై అవుతాడు ఐడెంటిఫికేషన్కి అలవాటు పడతాడు అప్పుడు దుఃఖిస్తాయి మీరు చూడలేదనుకోండి వాడు ఐడెంటిఫై అవ్వడు దుఃఖం సంథింగ్ వైక్ దాట్ ఇప్పుడు ఇప్పుడు స్టాక్ మార్కెట్ కొల ఇప్పుడు ఎకానమీ పడిపోయింది డౌన్ టర్ను ఇది అది అని ఇంత గోల పెట్టేస్తున్నారు మీలో ఎవళ్ళైనా దాని గురించి మహా దుఃఖపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమీ లేదు ఉడికి న్యూస్ పేపర్ చదువుకుని అడుక్కోవడమే తప్పిస్తే ఏమీ లేదు ఎందుకంటే దానితోటి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం మనకు కనపడదు ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది లేదేం లేదు పెట్రోల్ ధరలు తగ్గే తప్పిస్తే పెరగలేదు ఏమండీ కాబట్టి ఏమైంది ఆటో వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు వాళ్ళలో ఏం మార్పు వాళ్ళు మోసం చేయదగే తోట చేస్తున్నారు లేని తోట లేదు అది మన ప్రార్థానుసారంగా నడిచిపోతూ ఉంటుంది తర్వాత ఏదో భిక్ష ఇచ్చి వాళ్ళు అందరూ భిక్ష ఇస్తూనే ఉన్నారు ఎకానమీ డౌన్ అయిపోయిందని భిక్ష ఇవ్వడం మానేయలేదు కాబట్టి అర్థం ఏమిటి ఎకనామికల్లీ దే మస్ బి డూయింగ్ ఆల్ రైట్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఆల్ రైట్ ఇట్ ఆల్ అంత డౌన్ టర్న్ అమెరికా గగ్గోలు పెట్టేసి అంత డౌన్ అయిపోతే మనకి భిక్ష దొరకకూడదు న్యాయంగా భిక్ష దొరుకుతుంది అంటే పర్వాలేదు ఇంకా కారణం అందరూ భోజనాలు చేస్తున్నారు కాబట్టి ఎకానమీ ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో మూడు సార్లు అనేసుకుంటే ఇంకా వీడు అలాగే వంగిపోయి కృంగిపోతాడు అంత ఏమిటండి ఈ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఎకనామిక్ డౌన్ టర్న్ వచ్చిందంటే అప్పుకి వెళ్ళింది కాబట్టి డౌన్కి వచ్చింది డౌన్కి వచ్చింది కాబట్టి మళ్ళీ పైకి పోతుంది ఏమిటి చింత చేస్తారు కొంచెం ఓపిక పట్టండి ఇవన్నీ కూడా ఈ ప్రవాహంలో వస్తూ ఉంటుంది దానికి పెద్ద ప్రాధాన్యం మీరు ఇవ్వకండి అని మీరు ఒక సాక్షిభావంగా ఉన్నారనుకోండి ఆ ఎకానమిక్ డౌన్ టర్న్ అది మిమ్మల్ని స్పృశించకుండా ముందుకు పోతుంది మీరు హాయిగా ఉండిపోతారు ఇట్ ఈజ్ లైక్ దాట్ the more you identify the more you suffer the less you identify the less you suffer our freedom is just now you identify avakoddu endukante meer antunna jagat meer antunna dengalu sukhalu abhadrata ivanni kuda manasu yokka chalanamlo undayi tappuste inkepudu levu deento inko rahasyam antunte ee samsaralo ee asakye nenu sarasari cheptoo untanu adi చెప్పల్సిన అవసరం ఉంది మహాత్ములు వైరాగ్యంలో ఆసక్తిని కూడా చెప్తారు కేవలం ధనమునందు ఏ స్టాకు మార్కెట్ రియల్ ఎస్టేటు దాని మీద వ్యామోహం లేకపోవడం తనతోటి ఆగిపోరు ఈ కొడుకు కూతురు మన ఇలాగంటిది కూడా చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారంటే చూడండి మీరు వెన్న మీరు ఆసక్తి యొక్క లక్షణం ఆసక్తికి ప్రేమకి చాలా తేడా ఉంది ఆసక్తి ప్రేమ ఎన్నడూ కాలేదు ఆసక్తిలో ఏమవుతుందంటే ప్రేమలాగా అనిపిస్తుంది కానీ ఆ ప్రేమ కేవలము ఒక మనిషికి మాత్రమే ఉంటుంది అది ఒక మనిషి వైపు మాత్రమే ప్రసరిస్తూ ఉంటుంది నేను వీడిని ప్రేమిస్తున్నాను అని మీరు అంటారు ఇది ఆలోచించుకోవాల్సింది ఎవరికి వాళ్ళు దాని నుంచి క్రమంగా బయటపడేందుకు కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నేను ఫలానా వీడిని మాత్రమే ప్రేమిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడేమవుతుంది మీరు వాడిని తప్ప ఇంకెవ్వలని ప్రేమించలేని ఒక ప్రేమ దారిద్ర్యం ఒకటి మనం ఇట్ బికమ్స్ ఎ పాపర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లావ్ వాడిని తప్ప ఇంకెవరిని ప్రేమించడం వాడి వల్ల అవ్వదు ఏమంటే అలా కాకుండా నేను ఐ సో మీరు ఆసక్తిని కట్ చేసుకోండి వైరాగ్యం అంటే ఆసక్తిని కట్ చేసుకోవడం ఆసక్తిని తగ్గించుకోవటం అంటే నేను వీడిని ప్రేమిస్తున్నాను నేను వీడిని ప్రేమిస్తున్నాను అన్న దానికి ఏదో ఒక రిలేషన్షిప్ తర్వాత దానికి ఒక పేరు నామరూపాలు దానికి ఒక పేరు మెంటల్ ఫామ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది ఫిజికల్గా ఏమీ ఉండదు ఫ్యాక్చువల్గా ఏమీ ఉండదు వాడు కొడుకు నేను తండ్రి ఒక రిలేషన్షిప్ ఉంటుంది వాడుండే చోట వాడు ఉంటాడు నేనుండే చోట నేను ఉంటాను ఫ్యాక్చువల్ కనెక్షన్ ఏ ఉండదు వాడిని ఆగుపెట్టి మంచి వాడిని నాగుపెట్టే భోజనం లేదు నేను వాడికి చేసి ఉపకారం లేదు ఎవ ఎవడై తిండి వాడు తింటూ ఉంటాడు ఎవడి గాలి వాడు పూలుస్తాడు ఎవరి నీళ్ళు వాడు తవ్వుతాడు ఎవడ బతుకులు ఎవరు ముఖాలు వాడివి కనెక్షన్ ఏమి ఉండదు కనెక్షన్ ఈజ్ ఎంటైర్లీ మెంటల్ కనెక్షన్ వాట్ ఈస్ ది మెంటల్ కనెక్షన్ ఐ లవ్ హిమ్ అంతే కదా ఐ లవ్ హిమ్ ఐ మిస్ హిమ్ వై షుడ్ యూ మిస్ అంటే బికాస్ ఐ లవ్ హిమ్ వై యూ లివ్ హిమ్ ఓన్లీ వై నాట్ ఎనీబడి ఎల్స్ నో నో హీఈ్ మై సన్ అది దట్ ఈస్ ది మెంటల్ ఫామ్ హీఈస్ మై సన్ మనం ఫిజికల్ ఫామ్ అలాంటి పెట్టండి ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ ఒక ఐడియా లాగా ఉంటుంది తప్ప దానికి ఏమి ఫిజికల్ షేప్ ఏమి లేదు ఆ మెంటల్ షేప్ ఈ మెంటల్ షేప్ ఇజ్ ఇట్ రియల్ కొండ షేపే రియల్ కాదు బాబోయని మొత్తుకుంటుంటే ఈ మెంటల్ షేప్ ఎందుకు రియల్ అవుతుంది హౌ ఇట్ రియల్ ఇట్ ఈస్ నాట్ రియల్ ఇట్ ఈస్ నాట్ రియల్ నోనో నా బాడీలో ఏ డిఎన్ఏ ఉందో అదే బాడీలో ఉంది ఓకే నీ బాడీలో ఉన్న డిఎన్ఏ ఏటో తెలుసినా it is the inheritance of millions of generations of humanity entire humanity yokka dna ni body lo unde so now what are you talking em matladuthunnaru body lo dna undadu ante ella cortex ku upayoga padi bhashata krishte philosophy ku upayoga padatundi inheritance ki padetara vastundi yaasthi vaadiki ivalante sare vid dna vaadi dna okalaage undara vaadiki dinu upayoga paduthundappa ఏ ఆస్తి వాడు పొట్టలు కట్టుకుని పట్టుకెళ్తాడా ఎక్కడికైనా లేకపోతే షూట్ కేసులో వేసుకుట్టుపోతాడా ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ కొనేస్తే అది ఓ దేశం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొనేస్తున్నారని వీళ్ళు గగ్గోలు పెడతారు ఎందుకు వాడేమి సూట్ కేసులో వేసి పట్టుపోతాడా ఈ రియల్ ఎస్టేట్ వాడు సూట్ కేసులో పట్టుకొచ్చి ఇక్కడ పారపోంటే వాడు ఏమో ఇక్కడి నుంచి ఎక్కడికి పట్టుపోతున్నాడో నేను బెంగ పెట్టుకోడానికి సిటీ వాడు ఏమీ పట్టుకెళ్ళట్లేదు వాడు ఇక్కడ పారిపోస్తున్నాడు ఎనీవే ఈ మెంటల్ షేప్ ఉంటుంది ఈ మెంటల్ ఫామ్ని మనం ప్రేమిస్తూ ఉంటాం యు ఆర్ నాట్ లవింగ్ దట్ పర్సన్ వాట్ యూ మీన్ బై లవింగ్ దట్ పర్సన్ ఏం చేస్తారు ఊరికే టెలిఫోన్లో నొక్కితే లవ్ అయిపోతుందా ఏమన్నా వాడికి మీరు చేసేది ఏముంది లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు యూఆర్ వర్షిపింగ్ యువర్ ఓన్ మెంటల్ ఫామ్ అంటే మనస్సులో ఉండే ఒక ఫామ్ ఒక ఐడియా దానికి మీరు అటాచ్ అయి ఉన్నారు దానిని మీరు ఆరాధిస్తున్నారు వైరాగ్యము అంటే ఆ మెంటల్ ఫామ్స్ను ఆరాధించడం మానేస్తే దాని పేరు వైరాగ్యం స్టాప్ వర్షింగ్ మెంటల్ ఫార్మ్స్ వాడు ఫోన్ చేసి నాయనగారు నాకు హెల్ప్ కావాలంటే డూఇట్ రీన్స్ డూఇట్ ప్రపంచంలో అందరినీ ప్రేమించేపుడు వీడిని మాత్రమే ఎందుకు ప్రేమించకూడదు ప్రేమించల్ మీన్స్ వాడికి కాల్సిన హెల్ప్ చేయి ఇంకొకటి అడుగుతాడు ఇది చేయి ఎవరికి చేయగలిగింది చేయి చేసి ఓపిక లేదనుకోండి ఓ దండం పెట్ట నా వల్ల కాదు రానైనా వెళ్ళిదా అని చెప్పు ఎవడైనా సమానమే అది వాడు ముక్కు ముఖం తెలియనివాడు హెల్ప్ అడిగాడు చేత కాదనుకోండి నాకు తెలియదు మీరు వెళ్ళరాడని చెప్తాం కన్న కూడికే అడిగాడు అనుకోండి చేత కాదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు చేత కాదు అని బాబు వెళ్ళిరాబోయ్ నువ్వు ఇంకోహి వెతుకు అయినా అని చెప్తావు ఇట్ ఈస్ నాట్ ది రిలేషన్షిప్ ఇట్ ఈస్ ది మెంటల్ ఫామ్ విచ్ బైండ్స్ వైరాగ్యం అంటే టు బ్రేక్ దట్ మెంటల్ ఫార్మ్ ఎలాగా డెవలప్ అనా అనా అసంగాన్ని అసంగత్వాన్ని డెవలప్ చేసుకోవటం అసంగతని మీరు ఎప్పుడైతే డెవలప్ చేశారో ఏమైపోతుందో తెలుసునండి యూ విల్ బీ ఏబుల్ టు లవ్ ఆల్ అప్పుడు యథార్థమైనటువంటి ప్రేమ ఆవిష్కృతం అవుతుంది మీరు నేను వీణే ప్రేమిస్తాను అంటే అది ప్రేమే కాదు అది అది ఆసక్తి అసలైన ప్రేమ కప్పుబడిపోయి దాగి ఉంటుంది అది పైకి రాదు ఆ ఆసక్తిని మీరు ఛేదించుకుని అసంగ శస్త్రేణ దృఢే నెత్వా అని గీతలో చెప్పినట్టుగా అసంగత ఆత్మా అసంగ నేను అసంగుడను నేను దేంతోటి సంఘాన్ని కలిగి ఉన్నాను ఐ డు బిలాంగ్ టు ఎనీబడీ ఎనీబడి డజంట్ బిలాంగ్ టు మీ అహం అసంగ అని ఆ సత్యాన్ని వీడు ఆవిష్కరించుకుంటే వీడు మొత్తం సృష్టినంతని ప్రేమించగలుగుతాడు కాబట్టి ఈ మెంటల్ వరల్డ్ యొక్క మిథ్యాత్వాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత కాబట్టి ఇదంతా మిథ్యాని వెళ్ళి తెలిసేసుకోవాలి ఎక్కడ ఏ సందర్భంలో ఈ విజ్ఞానము క్వేత్యాహ ఈ జ్ఞానము ఎప్పుడు కలుగుతుంది ఎక్కడ కలుగుతుంది వేదాంతూ వేదాంతములందు ఈ జ్ఞానము మనకి అనుభవానికి దానికి ఒక దృష్టాంతం కొటేషన్ ఇస్తున్నారు శంకరాచార్యులు కొటేషన్ అంటే ఊరికే గాలివాటంగా ఉండవు ఇప్పుడు ఓ హరికథ ఉంది చెప్తూ ఉండేవాడు హరికథ చెప్పినప్పుడు మధ్యలో ఆయనకి ఊత ఊత పదం ఒకటి అంటే అసమాన దృశ్యం తన నశ్యం అంటూ ఉంది ఏమిటయా ఏ అంటే ఏముంది దాంట్లో పెద్దతే కనపడేది ఏదైతే ఉంటుందో అది నశించిపోతుంది దానికి హరికథకి సంబంధం ఏంటి ఆయన చెప్పి కథకి దానికి సంబంధమే ఉంది గురించే మాట వల్సింది అది బలంగా ఉంది ఊత పదం మంచి వాతంగా ఉందని చెప్పేసి అండమే తప్ప దానికి సంబంధమే ఉంది అలా ఉండవు కొటేషన్స్ లేకపోతే ఒకప్పుడు కొటేషన్స్ మాకు ఎంత పాండిత్యం ఉంది అని కోసం కొటేషన్ నేను మొన్న ఏదో కార్యక్రమానికి వెళ్ళాను వెళితే నన్ను మీరు ఇరవై నిమిషాలు మాట్లాడమన్నా నేను సరిగ్గా ఇరవై నిమిషాలు మాట్లాడేసి నాకు ఇచ్చిన టాపిక్ ఇట్స్ ఎ ప్రొఫార్మ్ టాపిక్ సో ఆ టాపిక్ మీద నేను ఇరవై నిమిషాలు మాట్లాడేసి తక్కువను కూర్చున్నా నా తర్వాత టాపిక్ ఏమిటి ఇంకా ఉగాది రాలేదు రాబోతోంది ఉగాది ఆ తెలుగు భాష గురించి ఏదో ప్రసంగం ఆయన చెప్పన్నారు ఆయన చక్కగా తెలుగు భాష దాంట్లో ఉండే శోభ దాని గురించి చెప్పాలి ఒక పూచీగా చెప్పాలి కదా ఆయనకి ఇచ్చిన టైం పదిహేను నిమిషాలు ఆయన ముప్పై నిమిషాలు అయినా వదిలిపెట్టరు ఏమైనా చెప్తున్నారా అంటే ఆయనకు వచ్చిన పద్యాలన్నీ వల్లించేస్తున్నారు ఆ పద్యాలు కూడా ఇలాగా పెద్ద పెద్ద సమాసాలు ఆ సమాసం విని వాళ్ళకి అదేదో రిధిమ్ములో పద్యాలు బాగా గతస్థం చేసి వెళ్ళిస్తున్నాడనే ఒక ఒక ఆకర్షణ తప్ప ఎలాగంటే డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోండి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తున్నావు పెడతా సరే ఏం అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు ఆ శరీరాన్ని ఎన్ని వంపులు తిప్పుతున్నాడు రా అని మీరు స్తన్నయ్య ఎలా చూస్తారు సంథింగ్ లైక్ దట్ ఆ పద్యము అలా అట్టాకట్టాకట్టాక పెద్ద పెద్ద సమాసాలు చిన్న చిన్న పదాలు ఉంటే ఆకర్షణ రాదు ఐసెప్ట్ రాదు లాగొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అంటే అలా ఆకర్షణ రాదు అలా ఆకర్షణ రాదు ఆకర్షణ రావాలంటే ఇవ్వ ఇందాక నేను చదివాను చూడండి ప్రసారి తపన్జపన గృహప్రాసాద స్త్రీ పుణ్యన పద వ్యవహార ఆకీర్ణం ఇవ అంత అంటే ఆకర్షణ వస్తుంది సో అలాగా ఆ తెలుగు పద్యాలు అట జని భూసురుడు ఇంకా మిగిలినంత ఒకటే సమాసం నాకు గుర్తులాద నేను చెప్తానని మీరు ఎక్స్ప్రెక్ట్ చేయాలి నాకు ఈ పద్యాలు ఏమిటా అత జనిగాంచె భూసురుడు మనుచరిత్రలో పద్యం అక్కడికి వెళ్ళి ఈ సద్బ్రాహ్మణుడు చూశాడు ఏమిటి చూశాడు ఇంకా మిగిలినంత ఒక్కటే సమా ఒక్కటే సమాసం సింగిల్ కాంపౌండ్ వర్డ్ ఇలాంటి పద్యాలు చదువుకుంటూ పోతున్నాడు పిచ్చెత్తిపోతుంది ఏమీ అర్థం కాదు ఏమీ లేదు నేనేం చేశానంటే పక్కన ఉన్న అధ్యక్షులతో చూడండి నాకు చెప్పిన టైము టూ టూ నుంచి టూ టు త్రీ థర్టీ నాకు క్లాసు అదే ఉంది నాకు పనుంది నేను వెళ్ళొస్తానండి అని ఆయన చెవిలో నల్లగా గునిగా ఆయన మీరు వెళ్ళడండి అని పర్మిషన్ ఇస్తే నేను వచ్చేస్తాను సో ఈ కథ చెప్పానంటే అలాగే సందర్భ శుద్ధి లేకుండా కొటేషన్స్ పద్యాలు వల్లించటం అదేమీ అది కూడా అదో శోభ కింద అనుకుంటారు జనాలు తత్వం అక్కర్లేదు ఊరికే మధ్యలో వాయించినట్టుగా వలిస్తే సరిపడుతుంది యోగ్వాడు శంకరాచార్యులు కొటేషన్స్ ఉంటే ఎనీథింగ్ వేర్ నియర్ దట్ ఉండదు నేను ఆపోజిట్ మీకు చెప్పాను ఆయన కొటేషన్ ఇచ్చారంటే చాలా పెర్ఫెక్ట్గా ఉంది నేహ నానాస్తి కించరా అని శృతి సో ఉపనిషత్తు బృహదారండికి ఉపనిషత్తులో నేహ నానాస్తి కించరా ఇప్పుడు చూడండి మన దృష్టి ఎలా ఉంటుంది మన దృష్టి దీన్ని సంసార దృష్టి దృష్టి అంటే విషన్ కాబట్టి అల్టిమేట్గా నేను మీకు అత చెప్తున్నా మన జీవి మీ జీవితాన్ని మీ జేబులో ఉన్న పర్స్ కానీ మీ ఇంట్లో ఉండే రిలేటివ్స్ బంధువులు బంధువర్గం కానీ లేకపోతే మీకున్న సోషల్ స్టేటస్ కానీ మీకున్న డిగ్రీలు కానీ మీ జీవితాన్ని శాసించవు మీ జీవితాన్ని శాసించే అంశం ఒకే ఒకటి ఉన్నది అదేమిటంటే యువర్ విషన్ ఆఫ్ లైఫ్ విల్ డిక్టేట్ యువర్ లైఫ్ స్టైల్ మీకు లైఫ్ గురించి ఏమి విషన్ ఉంది దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది ఇప్పుడు ఒక ఒక లోభి ఉన్నాడు అనుకోండి వాడి వాడి జీవితంలో ఒక విషన్ ఉంటుంది వాడి విషన్ ఏమిటంటే ఆ డబ్బును అలా మూటలు కడుతూ ఉండడం వాడి విషన్ అదే సర్వస్వం అవసరమైతే భార్య పిల్లల్ని కూడా వాడు విడిచిపెట్టేస్తాడు వాళ్ళని దగ్గరికి రానివడు రానివ్వడంతే ఎలా అయితే మామూలు తెలుగులో ఒక సామెత ఉంది కొంచెం ఓటు సామెత గడ్డి మోపు దగ్గర కుక్క కాపలా ఉంటుంది ఆ గడ్డి అది తిన్న ఇంకో హళ్ళని తిన ఆ దరిదాపులకి బర్రె కానీ ఆవు కానీ ఏదైనా వస్తే ఇది మురిగేసి వాటిని కరిచేసి తరివేస్తుంది ఆ గడ్డి ఒక్క పరక కూడా దేనికి దక్కనివ్వదు పోనీ అది తింటుందా అది తిన్న వీడి లోభ అలాంటి వాటి వాటింట్లో భార్యాపిల్లలని కూడా డబ్బు దగ్గరికి రానివ్వడం వాడు ఉంటాడు అది వాడి విషం ఆ విషానికి తగ్గట్టుగా పడుగుతుంటుంది కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని మనిషి యొక్క విషం శాచిస్తుంది మన విషం ఏమిటి మన విషంలో ఇదంతా ప్లోరల్ ఇదంతా సత్యము ఇదంతా భిన్నము అనేకము ఇది సత్యము ఇది మన విషం నో సర్ప్రైజ్ వి సఫర్ సో మచ్ ఎందుకంటే సత్యం ఏమిటంటే అది కాదు సత్యం ఏమిటంటే ఇట్ ఈజ్ నెయిదర్ డిఫరెంట్ నార్ ఫ్లోరల్ అది డిఫరెంటు కాదు ఫ్లోరలు కాదు వేళ పొద్దున్న సత్సంగానికి వెళ్ళాను ఎక్కడికో వెళ్తే దక్షిణామూర్తి స్తోత్రం ప్రథమ శ్లోకం తాత్పర్యంతో చెప్పండి అని అడిగారు రక్షణ అడగమంటే అలా అడిగాను చూడండి శ్లోకం చదివి ఈ ఈ శ్లోకంలో రెండు మాటలు చెప్పారమ్మా మీరు గ్రహించండి ఎందుకంటే వాళ్ళలో వేదాంత సంస్కారం ఉన్నవాళ్ళు కొద్ది మంది ఉన్నారు తప్ప అందరూ లేరు వాళ్ళకు నన్ను చెప్పంటే నేను ఏం చెప్తాను నేను ఏదైనా రాముడో కృష్ణుడో లేకపోతే పురాణ గాథలో ఏదో చెప్తే వాళ్ళు కోపం ప్రేమగా వింటారు దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకం చెప్పమంటే ఏం చెప్తాను చూడండి నేను ఆ శ్లోకం చెప్పడం పూర్తయినప్పటికీ వీడు ఎవరిక పిచ్చాడని మీరు అనుకుంటారు నేను ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఆ శ్లోకంలో రెండు అంశాలు చెప్తాను ఆ రెండు అంశాలు కూడా మీకు నేను మనవి చేస్తాను ఆ రెండు కూడా మీరు లోకాన్ని గురించి జీవితాన్ని గురించి ప్రస్తుతంలో ఏమనుకుంటున్నారో దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి ఆ నేను ముందే మనవి చేస్తున్నాం కాబట్టి మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని అసలు ఈయన ఏం చెప్తాడు ఆ శ్లోకం ఏం చెప్తుంది అది ఎంతో అది అలాగ మీరు పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మేము ఉన్నాం సార్ ఓకే ఫస్ట్ ఈ జగత్తు మీకు బయట ఉంది మీకు లోపల ఉందనుకుంటున్నారా లోపల ఉండడం బయటే ఉంది కదా ఓకే ఈ జగత్తు లోపలే ఉంది కానీ బయట లేదు అది మొదటిది శ్లోకం విశ్వం నిజాంతర్ కదా రెండోది మీరు ప్రేమగా చెప్పండమా మీరు మొహమాటం ఏం పడద్దు ఈ జగత్తు ఉన్నది సత్యం అనుకుంటున్నారా లేకుండా మిథ్య హులక్ అనుకుంటున్నారా ఉందనే అనుకుంటున్నారు ఓకే అది లేదు ఇది మొదటి శ్లోకం